స్టే పరావరే సాక్షాత్కారలాన్ని నిర్దేశించే శ్లో మంత్రం ఇక్కడ అభిప్రాయం ఈ సాక్షాత్కారము అనేది అదేదో ఒక మిస్టీరియస్ థింగ్ చాలా అత్యద్భుతమైనది అత్యాశ్చర్యపరమైనది మనకెవరికే అందుబాటులో లేనిది అని అలా భావన చేయకూడదు దాని గురించి సాక్షాత్కారమైన దేని అది చాలా ప్రాక్టికల్ థింగ్ ఎంత ప్రాక్టికల్ అంటే చూడండి ఇప్పుడు విలేజ్లో ఒకతను చదువు సంధ్య లేకుండా ఉంటాడు హైజీన్ మెయింటైన్ చేయడం హెల్త్ విషయంలో సరైన శ్రద్ధ తీసుకోవడం నాకు ఒక ఏం తెలుసు ఆయనకి డయాబెటీస్ ఉంది ఈ రోజుల్లో డయాబెటీస్ని కనుక మేనేజ్ చేయగలిగితే అది పెద్ద విషయం ఉంటుంది హ్యాపీగా జీవించచ్చు ఇకొచ్చి మేనేజ్మెంట్ అని ఒకటి ఉంటుంది సో నేను ఆయన్ని ఎడ్యుకేట్ చేద్దామని ట్రై చేశాను కానీ ఎందుకంటే డయాబెటీస్ ఈజ్ నాట్ ది ప్రాబ్లం ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ ది ప్రాబ్లం డయాబెటీస్కి చేయాల్సింది ఏంటంటే ఎడ్యుకేషన్ దాని గురించి సమాచారం అంతా పరిజ్ఞానం ఉన్నట్లయితే బస్ నోయింగ్ ఈజ్ యాక్సింగ్ యూ నో ఇటు డయాబెటీస్కి నాలెడ్జ్ ఉంటే తర్వాత మళ్ళీ యాక్ట్ చేయాలి కదా అనే ప్రశ్న అక్కర్లేదు వన్స్ యూ నో యూ ఇట్ ఈజ్ యాక్సింగ్ నోయింగ్ యూ యాక్సింగ్ సో అక్కడ డెల్లీ నేను తెలిసిందనుకోండి అది వల్ల మానేస్తారు సో మెయిన్ దిక్టింగ్ ఓవర్ సో అదేవిధంగా డయాబెటీస్ గురించి సమాచారం తెలుసుంటే మీ అకార్డింగ్ టు దట్ నాలెడ్జ్ దట్ హ్యాపన్స్ ఆటోమేటికలీ దట్ అండర్ ది ఫెలో హోజన్ ఎజెండా ఆపోజిట్ డైరెక్షన్ అది ఆటోమేటిక్గా అయిపోతుంది ఇప్పుడు అతనికి ఎడ్యుకేషన్ అండర్స్టాండింగ్ అది మనిషిని లిబరేట్ చేస్తుందా చేదా సో ఎడ్యుకేషన్ లేక నాలెడ్జ్ లేకపోతే హీ సఫర్ నాలెడ్జ్ ఉంటే హీస్ ఫ్రీ ఫ్రమ్ సఫర్ ఎక్స్పీ తెచ్చుకోండి సో సాక్షాత్కారం అనేది వెరీ ప్రాక్టికల్ అలాగే కల్చరల్ కండిషనింగ్ ఉంటుంది కల్చరల్ కండిషనింగ్ మనుషుల్ని ఎంత హింస పెడుతుందంటే ఒక కల్చర్ యొక్క పెరుగు భారాన్ని మోసుకుంటూ బతుకుతూ కల్చర్ అంటే యాక్చువల్గా నేను ఒక విస్తృతమైన హిందూ ధర్మాని గురించి నేను చెప్పట్లేదు బట్ ఆర్థడాక్స్ సో ఇదే ఇదే మా వంశ సంప్రదాయమేనో లేకపోతే మా కులాచారంలోనో రోహడి పెట్టుకుని దాన్ని కట్టుబడిపోయి దాని యొక్క భారవంత్రంగా నలిగిపోతూ మొత్తం జీవితాన్ని గడుపుతూ అదే ఇది పెద్ద వాల్యూబుల్ కాదు దిస్ ఇస్ నాట్ ది మెయిన్ థింగ్ ది హయ్యర్ థింగ్ అసలు తత్వం వేరే ఉంది అని తెలిసిందనుకోండి హిజన్ ఫ్రీ ఎంత సరళమది కాబట్టి సో జీవితంలో ఆత్మస్వరూపం విషయంలో మనకి చాలా పొరపాటు అభిప్రాయాలు ఉండబట్టే ప్రతి వ్యక్తి తన తన గురించి తాను చాలా పెద్ద తక్కువ అంచనా వేసుకుని కూర్చుండబట్టే మనం ఈ దుఃఖాలన్నింటినీ అనుభవిస్తున్నాం కాబట్టి తస్మిన్ దృష్టే పరావరే సో ఆ పరమాత్మ స్వరూపము దాని యొక్క లక్షణం ఎత్తించెట్టు తెలిసిన ఒక విశవంతమైన అవగాహన వచ్చినా కూడా ఇదే ఈ మహాఫలము ఆ సర్వే గ్రహించి విడిపోవడం ప్రారంభమవుతుంది సంశయాలన్నీ కూడా తొలగిపోతాయి తర్వాత కర్మ బంధం అన్నది అని ఆ విధంగా ఆ ఫలాన్ని దీజ్ అ వెరీ ప్రాక్టికల్ థింగ్ అని శృతి ప్రయత్నం చేస్తూ ఉంటుంది సో భాష్యం చూస్తున్నాం మనం ఆ పరావరే దగ్గర నుంచి చూడాలి అందము పరావరే పరంచ కారణాత్మనా అవరంచ కార్యాత్మనా తస్మిన్ పరావరే అది ఆ పరబ్రహ్మకి పరావరము అని పేరు సో పరావరము అంటే పరము అదే అవరము అదే ఇదేసారి చెప్తాను నేను ఈ ముండగల్లో మొట్టమొదటి ఖండగా వచ్చింది మాట సరే మళ్ళీ వచ్చింది మళ్ళీ గుర్తు చేసుకుంటాను పర్వాలేదు సో పరము అంటే కారణము అవరము అంటే కార్యము ఆ రెండు శబ్దాలు కలిసి ప్రయోగించినప్పుడు ఆ రకమైన అర్థం అటుకు వస్తుంది ఎప్పుడు కారణము ఉత్కృష్టంగా ఉంటుంది గొప్పదిగా ఉంటుంది కార్యము తక్కువదిగా ఉంటుంది ఎందుకంటే కార్యం పుట్టి నశిస్తుంది కారణం అలా గురించి ఉంటుంది సో కావ్యము నా కేవలము నామరూపాత్మకంగా ఉంటుంది నిత్యగా ఉంటుంది కారణము సత్యతత్వంగా నిలిచి ఉంటుంది సో కానీ వాస్తవంలో ఇప్పుడు మీరు బంగారం బిస్కట్ కొని బంగారం నెక్లెస్ చేయించుకుంటే ఇప్పుడు కారణమేమి బంగారం బిస్కట్ నెక్లెస్ కావ్యమేమి బంగారపు నెక్లెస్ ఇప్పుడు నేను కొంచెం డిస్క్రిప్షన్ మార్చాను సందర్భాన్ని బట్టి ఇప్పుడు మీ ప్రశ్న ఏంటంటే దీంట్లో కారణమేది కార్యమేది బంగారమే అర్థమైంది కదండి బంగారం బిస్కెట్ కారణం అని మీరు అన్నా బంగారపు నెక్లెస్ కార్యము అని వాటికి వర్ణన ఇచ్చిన వాస్తవంలో కారణమేమిటి కార్యమేటి అంటే బంగారమే బంగారమే కారణము బంగారమే కారణం కాబట్టి మీరు కారణం అనుకునే బంగారం నిస్కట్ రూపంలో ఏముంది బంగారం ఉంది మీరు కార్యం అనుకునే లెక్కస్ రూపంలో ఏముంది బంగారం సో పరం కారణాత్మన అవరం కార్యాత్మన సో ఈ జగత్తు అంతా నుంచి ఆవిర్భవించింది అని ఈశ్వరుడు కారణము జగత్తు కార్యము అని వర్ణించిన వాస్తవంలో ఈశ్వరుని రూపంగా ఉన్నది అసచ్చిద్ బ్రహ్మయే జగద్ రూపంగా ఉన్నది సత్యద్ బ్రహ్మయే కాబట్టి పరమైనా అదే అవరమైనా అదే కాబట్టి పరావరము అంటే అర్థం సర్వాత్మము అనర్థం సర్వము తానే అయి ఉన్నది సర్వములో కారణము కార్యము రెండు కలిసి వచ్చాయన్నమాట సో కారణ కార్య రూపముగా ఆ బ్రహ్మయే ఉన్నది మీరు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మానం లేకపోతే అఖండ సత్యదానందము జగత్కారణము అని వర్ణిస్తే ఆ వర్ణనకి సరిపడేది ఈ జగద్ూపంగా నామరూపం వ్యాకరణమై నామరూపములన్నీ కూడా ఆ పరమాత్మ ముందే వచ్చాయి అది మీరు ఆరోగ్యంగా వర్ణించినప్పుడు కూడా ఆ సరిపడేది ఆ పర బ్రహ్మమే కాబట్టి పరము అదే సో అటువంటి ఆ పరావరమైనటువంటి పరబ్రహ్మయే సర్వాత్మకమైన పరబ్రహ్మయే దృష్టే చూడబడాలి ఎలాగో చూడాలి దాన్ని అంటున్నారు ఆయన సాక్షాత్ అహమస్మీతి సో ఆ పరబ్రహ్మను అహమస్మి అని దర్శనము అలాగే సాధ్యమవుతుంది ఇంకో రకంగా సాధ్యం అవ్వదు సో తరంగము సముద్రాన్ని దర్శించాలంటే ఇప్పుడు నేను ఘటాన్ని దర్శించినట్టుగా దర్శించటం సాధ్యం కాదు నేను ఘటాన్ని దర్శించినప్పుడు నేను ద్రష్టమే ఘటము దృశ్యము ఆ ఘట ద్రష్ట దృశ్యము అనే విభాగము ఉన్నది ఇటు ఈ విధంగా అంటే నా యొక్క దర్శనములో అంటే జ్ఞానములో ఘటము విషయమవుతున్నది దీన్ని విషయీకరణము అని అంటారు అంటే ఆబ్జెక్టిఫికేషన్ సో ఈ విధంగా ఆబ్జెక్టిఫై చేస్తూ దర్శించటం అన్నది సంభవం కాదు ఎలాగా తరంగం ఉన్నది తరంగము సముద్రాన్ని దర్శించాలి అంటే ముందు తాను సముద్రం కంటే విడిగా నిలిచి ఉండాలి అప్పుడు సముద్రాన్ని దర్శించటం సముద్రాన్ని ఆబ్జెక్టిఫై విషయీకరణము సాధ్యపడుతుంది తరంగము సముద్రాన్ని విడిచిపెట్టి తాను నిలిచి ఉండే ప్రసక్తే లేదు కాబట్టి మామూలుగా లోకంలో దృశ్యం కంటే ద్రష్ట విడిగా నిలబడి దృశ్యాన్ని చూస్తూ ఉంటాడు అనే పరిస్థితి కుదరదు అక్కడ కాబట్టి ఇక్కడ దర్శనము అంటే ఆ తరంగం సముద్రాన్ని దర్శించటము అంటే తరంగం సముద్రంలో విలీనమై సముద్రముగా ఉండుతా అని అంతేతనే నేను తప్పిగా చెప్తూ ఉంటాను మీరు సత్యాన్ని దర్శించబోరు సత్యమై ఉంటారంటే సత్యాన్ని దర్శించడం అనేది సత్యరూపులై ఉంటా కానీ మొత్తం ఆ ఒక్క పాయింట్లో మినహాయించి మిగిలిన సర్వమునందు కూడా దర్శించుట వీడు చూచుటా వీడు అనుభవించుటా అని అలా వ్యాఖ్యానం ఉంటుంది కనుక స్వర్గం ఉందనుకోండి వీడు వెళ్తే స్వర్గాన్ని చూసొస్తాడు అని సర్వత్రా కూడా దర్శనము అనే వ్యవస్థ ఉంది కనుక మన నిత్య జీవితం అంతా కూడా నేను దర్శనము నా చేత చూడబడేది దృశ్యము విభాగంతో కూడి ఉన్నది కనుక ఆ ధోరణిలోనే ఇక్కడ కూడా ఆ పదప్రయోగం చేసిన ఇక్కడ దర్శనము అంటే సాక్షాత్ అహమస్మి అనే దర్శనము అయ్యో నేను పొరపడ్డాను ఈ వ్యష్టి సమష్టి కంటే భిన్నంగా నేను వేరే నిలిచి ఉన్నాను అని పొరపడ్డాను వాస్తవంగా వేరే నిలిచి ఉన్నటువంటిది ఏది లేదు ఉన్నది సమష్టిే ఇప్పుడు మీరు ఆలోచించండి పెర్స్పైర్ చెమట పట్టడం వ్యాకంకాలం కాబట్టి దృష్టాంతం చెప్తున్నాం ఇంకంతగా ఎలాగైనా దృష్టాంతం చెప్పచ్చు బట్ స్టిల్ ఇట్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ నేను సో మీరు ఆలోచించి చెప్పండి చెమట పట్టుచుండదా లేక నేను డూ ఐ పెర్స్పై ఆర్ పెర్స్పిరేషన్ హ్యాపెన్స్ వది పెర్స్పిరేషన్ హ్యాపన్ ఐ డు నాట్ పెర్స్పై ఇదికే ఇంగ్లీష్లో భాషా ప్రయోగం అలా చేసినా నేను చెమట పట్టణం చెమటపట్టడం జరుగుతుంది ఎందుకని ఎందుకు చెమట పట్టాలి అంటే ఈ ఈ నువ్వు వ్యస్టి అని ఏదనుకున్నావో అది సమష్టిలో అంతర్భాగమై ఉన్నది కనుక ఆ సమష్టి లక్షణాలు దీని ఎందుకు ప్రతిఫలిస్తాయి అంతే నువ్వు ఎస్టిగా ఉన్నానని నువ్వు అనుకున్నావే కానీ నువ్వు ఎస్టిగా లేరనే వినాడు Therefore, there is is perspiration, because this is part దర్ ఫోర్ దెర్ ఈజ్ పెరిస్పిరేషన్ బికాస్ దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది హోల్ అసలు దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది హోల్ అని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇది సపరేట్ అని అనుకుని అలాగే స్థిరం చేసి కూర్చోబట్టి అదే కాదండి దీనికి హోల్కి కనెక్షన్ ఇవ్వడం కోసం అలా There is no దెర్ ఈస్ నో పార్ట్ దెర్ ఈజ్ ఓన్లీ హోల్ ఓన్లీ దెర్ ఇస్ ఓన్లీ హోల్ దెర్ ఈజ్ నో పార్ట్ ఇప్పుడు ఎవరైనా వచ్చి చంప మీద కొట్టేటనుకోండి నన్ను ఎందుకు కొట్టేవని అడుగుతారా లేకపోతే నేను అంతని హోల్ని ఈ చెంప చిన్న పార్క్ నువ్వు ఆ చిన్న పార్క్ ఉండి కొట్టేవారు అడుగుతారా దెర్ ఈజ్ నో పార్క్ దెర్ ఇస్ ఓన్లీ హోమ్ అలాగే ఈ సర్వము నందు ఎస్ట్ సపరేట్గా లేడు అయితే సపరేట్గా ఉన్నాను అని చేత ఆ వెస్ట్ని సమష్టిలో విలీనమై ఉంది దాని పేరే సో ఆ అలాగనే ఆ సాక్షాత్కారము ఉంటుంది అంతేగాని వీడు సెపరేట్గా ఉండి వీడు వైకుంఠానికి వెళ్ళి వైకుంఠాన్ని అలా చూస్తూ ఉంటాడు ఇది విష్ణుని అలా ఉంటాడు ఇట్స్ నాట్ లైక్ ఇఫ్ దట్ ఈజ్ మోక్ష దెన్ దట్ విష్ణు ఈజ్ లిమిటెడ్ బై దిస్ గై అండ్ దిస్ గై ఈజ్ లిమిటెడ్ బై దట్ విష్ణు అది దాన్ని మోక్షం అని ఎలా అంటారు తర్వాత నిజానికి వైకుంఠానికి వెళ్ళాడు అనుకోండి వీడు ఎలా ఉండాలి లాస్ట్ ఆఫ్ వైకుంఠంలో ఏమోకుండా లాస్ట్ ఉంటాయి కదా ఆ లాస్ట్కి కట్టుబడి ఉండాలి ఇందుకు మోక్షం అండి మళ్ళీ లాస్ మళ్ళీ ట్యాక్స్ పేమెంటు ఇవన్నీ ఉంటే అందుకోవడం వైకుంఠంలో విష్ణు ఉంటాడు ఆయన కోపం రాకుండా చూసుకోవాలి ఆయన కోపం వచ్చిందంటే అదే వైకుంఠం నుంచి పంపించేయండి జైవి జీవితంలో అలాగే పంపించేశాడు ఆయన ఆయన కోపం రాకుండా చూసుకోవాలంటే ఆయన చుట్టూ ఒక కోటర్ ఒకటి ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీదేవి జే విజయులు ఆయనతోటి బాగా క్లోజ్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరో కొంతమంది ఉంటారు సనక సనందనాథులు వీళ్ళందరూ ఉంటారు మీరు ఏం చేయాలంటే యూ షుడ్ బీ ఇన్ ది గుడ్ బుక్స్ ఆఫ్ ఆల్ దీస్ గైడ్స్ దీన్ని మోక్షమా అలా ఉంటుందా మోక్షం దాన్ని సంసారం ఉంటారా మోక్షం అంటారా నాకు తెలిసి దానికి సంసారం అని పేరు కాబట్టి మోక్షము అంటే అయ మహామస్మి ఆ విధంగానే దాన్ని అలాగనే దర్శించటం కుదురుతుంది ఇంకో రకంగా దర్శించడం సంభవమే కాదు సాక్ష దర్శనము జ్ఞానరూపమైన దర్శనం మరో రకంగా సంభవం కాదు ఇదిగా ఉండడం అజ్ఞానంలో ఎలా ఉంది దానికోసం పెద్దలు వ్యాఖ్యానం చేసి జరుగుతారు ఓకే సో అలా దర్శించినప్పుడు ఏమిటవుతుంది భాష్య సంసార కారణోచ్చేదాత్ ముఖ్యతే ఇత్య ముఖ్య మోక్షాన్ని పొందుతాడు ఆ మాట అనలేదు మంత్రంలో హృదయ గ్రంథి విడిపోతుందన్నారు మరొకటి అన్నారు మరొకటి అన్నారు వీటన్నిటికీ కలిపి పిండితార్థం సంస్కృతం పదమే అది పిండితము అంటే సంస్కృతము అది తెలుగుదో అనుకున్నారు పిండితార్థ అనేది స్వాఖ్యాల లోపుతూ ఉంటుంది పిండితార్థం అంటే పిండి తీసిన అర్థం అదేంటంటే ముచ్చార కారణ ఉచ్చేదా సంసారానికి కారణము అజ్ఞానము ఆ జ్ఞానము నేను నా అడుగినటువంటి అభిమానము అవిద్య కామకర్మ అది సంసారానికి కారణం ఆ కామాన్ని కామమే సంసార కారణంగా భషికారు నిరూపణ చేశారు కామానికి వెనకాల అజ్ఞానం ఉంటుంది ముందు కర్మ ఉంటుంది ఈ మొత్తం ఇదంతా దిస్ ఈజ్ ది స్ట్రక్చర్ దిచ్ బైన్సెస్ ఆ విద్య కామకర్మ ఆ ప్రణాళిక ఏదైతే కలదో అదే సంసారము దానికి మూలంలో అవిద్య ఉన్నది ఆ విద్య పోతుంది కనుక సంసార కారణమైనటువంటి అవిద్య నాశనాన్ని పొందుతుంది కనుక ముచ్యతేర్థి మోక్షాని పొందుతాడు తర్వాత హిరణ్మయే పదే కోశే హిరజం బ్రహ్మ నిష్కలం తక్షుభ్రం జ్యోతిషాం జ్యోతి సద్యమవిదో విదు ఎట్ ఆత్మవిద విదు చూడండి ఆ శాస్త్రం ఎలా చెప్తుంది అది ఏది గలదో తట్ అది ఏది గలదో దానిని ఆత్మవిదో విదు ఆత్మవేత్తలు తెలుసుకుంటారు ఆత్మవేత్తలు అంటే ఆత్మ బ్రహ్మవేత్త ఆత్మవేత్తలు అంటే వీడు పరిచ్ఛిన్నమైన వ్యక్తిని నేను అనుకుంటూ ఉంటాడు అదే ఆత్మ కాదు సో ఆత్మవేత్తలు ఆ పరబ్రహ్మని తెలుసుకుంటారు అని అంటారు అయినా ఆత్మవేత్తలు పరబ్రహ్మను ఎలా తెలుసుకుంటారు ఆత్మవేత్తలు ఆత్మను తెలుసుకుంటారు కానీ పరబ్రహ్మను తెలుసుకుంటారు అంటే పరబ్రహ్మయే ఆత్మగంత ఆత్మవేత్తలు పరబ్రహ్మను తెలుసుకుంటారు ఐషా హె ఇట్ ఈస్ లైక్ దా సో ఈ పరబ్రహ్మ బ్రహ్మ ఇది నిష్కలం దాని ఎందు అంశములు లేవు దాని ఎందు ఇంకా పార్క్సే ఉండవు ఎందుకంటే పార్క్స్ ఉన్నాయనుకోండి ఏదైనా కారు కారు పార్ట్స్ ఉన్నదానికి సకలం అన్నదానికి కారు ఎగ్జాంపుల్ సకలం అంటే అన్నీ అని కాదు కళ సహితం కళ అంటే పార్ట్ సో సకలం అంటే పార్ట్స్ పార్ట్స్ ఉన్నాయనుకోండి ఇప్పుడు ఎడ్యాచ్ కారు ఉంది అది నిష్కలమా సకలమా సకలము అయితే సకలము అంటే అంటే పార్ట్స్ ఉన్నది పార్ట్స్ ఉన్నది అంటే పార్ట్స్ అన్నీ కలిసి ఉన్నదే కదా అవును అయితే ఈ పార్ట్స్ అన్నీ కలిసిన సందర్భం డేట్ ఒకటి ఉండి ఉండాలి ఏదో ఒక రోజుని ఈ పార్ట్స్ అన్నీ కలపబడి ఉండాలి కాబట్టి ఈ పార్ట్స్ అన్నీ కలిపిన ఉండాలి ఆ కలిపిన తేదీ ఒకటి ఉండాలి ఆ పార్ట్స్ అన్నీ పూర్వం విడివిడిగా ఉండి ఉండాలి మరి లేకపోతే ఇది సకలం ఎలా ఉంటుంది కాబట్టి సకలం అంటే అది ఫలానా రోజులో పుట్టి ఉండాలి పుట్టడము అనగా అర్థం ఏంటి పార్ట్స్ అన్ని ఒక చోటకి చేపట్టడం మనిషి పుట్టడం కూడా అంతే మనిషి పుట్టడం కూడా పార్ట్స్ పృథ్వీ ఉత్తేజే ఆకాశంలో అదే పార్ట్స్ విడివిడిగా సర్వత్రా ఉన్న వాటిని ఒక చేర్చడమే తల్లి గర్భంలో జరిగే పని అదే ఆ పని టెస్ట్ ట్యూబ్లో చేయగలిగితే టెస్టి ట్యూబ్ బేబీ బస్ అది ఇట్నా హీ కదా ఆల్ పార్ట్స్ సో ఎప్పుడైతే మీరు సకలమో అన్నారో అప్పుడు వెంటనే ఇట్ విల్ హ్యావ్ ఏ డేట్ ఆఫ్ బర్త్ పోలండి డేట్ ఆఫ్ బర్త్ ఉంటే నష్టమేనాయి ఏం నష్టమేం లేదు దెర్ విల్ బి ఏ డేట్ ఆఫ్ డెత్ ఆల్సో అదే ఆఖరికి బ్రహ్మ సకలము అని చెప్తే ఆవిడ అలా తేలుతుంది కాబట్టి బ్రహ్మ ఎందుకు పార్ట్స్ ఉండవు బ్రహ్మ అంటే వనరా ఏం దాతది పార్ప్స్ ఉండటానికి బ్రహ్మ అంటే చైతన్యము చైతన్యంలో విభాగం ఉండదు ఎందుకో తెలుసునా మీరు ఆలోచించండి విభాగాన్ని గుర్తించేది చైతన్యం కానీ విభాగం ఉండ ఉండాలంటే విభాగం ఉండాలంటే తెలియాలా విభాగం ఉందనే సంగతి తెలియాలా విభాగం ఉందనే సంగతి తెలియాలి అంటే అదే ఆ తెలియ ఆ తెలివి చైతన్యం దేనియందు విభాగము ప్రకాశిస్తుందో అది విభాగము గలది చైతన్యం కాదు సో ఎనివే సో అలాగే ప్రకాశం దీపం కూడా దీపంలో విభాగాలు ఉండవు కాంతిలో పార్ట్స్ ఉండవు పార్ట్స్ను అది ప్రకాశింపజేస్తుంది ఇదో ఈసీ ఇదొక పార్ట్ ఇదొక ఐటము ఇంకో ఐటమ్ అక్కడ ఉంది సపరేట్గా ఈ విధంగా సపరేట్గా సపరేట్గా ఉండే ఐటమ్స్ని ప్రకాశింపజేస్తుండే కానీ దాని నుండి మళ్ళీ డివిజన్సే ఉండవు డివిజన్స్ని ప్రకాశింపజేస్తుంది అదేవిధంగా చైతన్యము తెలివి కూడా విభాగములను ప్రకాశింపజేసితే కానీ తన ఎందు విభాగములు కలది కాదు ఎందుకంటే దీని లాజిక్ ఏమిటంటే సపోజ్ తెలుగులో విభాగాలు ఉన్నాయనుకోండి తెలుగులో ఉన్న విభాగాలు ఉన్నట్టు తెలిసిందా లేదా తెలిసిందనే చెప్పాలి తెలివి లేదంటే తెలివి తెలివికపోతే విభాగాలు ఉన్నాయని అలా చెప్తున్నాం కాబట్టి తెలిసింది అని చెప్పాలి సో తెలుగులో విభాగములు ఉన్నాయని తెలిసిందా ఆ తెలిసిన తెలివే అసలైన తెలివి ఇది ఇది అసలైన తెలివి కాదే కాదు అదే తెలివే కాబట్టి విభాగములు తెలివియందు మీకు ఎస్టాబ్లిష్ అవ్వదు కనుక తెలివి చైతన్యము అది నిష్కలం దాని ఎందు పార్ట్స్ ఉండవు దానివల్ల ఈ పార్ట్స్ విడిపోవటము కాలగర్భంలో కలిసిపోవటము అనే అనేటువంటి ఆ లక్షణము కాల అనేది దాని ఎందు ఉండవు బ్రహ్మ నిష్కలం తర్వాత బ్రహ్మయందు క్రియ ఉంటుందా క్రియా సంబంధం ఉండదు ఎందుకంటే ద్రవ్యము క్రియాశ్రయము ద్రవ్యము పదార్థము మెటీరియల్ ఆబ్జెక్ట్ ఈజ్ ది లోకస్ ఫర్ యాక్షన్ సో బ్రహ్మ ఇస్ నాట్ ఎ మెటీరియల్ ఆబ్జెక్ట్ బ్రహ్మ క్రియను ప్రకాశింపజేస్తుందే కానీ క్రియ ఉండదు వేరజం తర్వాత రజస్ అంటే దోషము అని బ్రహ్మయందు ఏమైనా దోషాలు ఉంటాయా మనకు అనుమానం ఎందుకంటే మనకి సంసారంలో ఏవో దోషాల అనుభవానికి వస్తూ ఉంటాయి ఈ దోషాలు ఏమైనా బ్రహ్మ ఎందుకు ఉంటాయా అని అడుగుతారు సో విరజం నిర్దోషము ఏ రకమైన దోషములు దాని ఎందు లేవు ఓకే ఈ బ్రహ్మ ఎక్కడ ఉన్నది పరే కోశే కోశము అంటే ఖజానా ట్రెషర్ ధనం ఎక్కడ ఉంటుంది ట్రెషరీలో ఉంటుంది ట్రెషరీ ఏనుంది ఇప్పుడు ఉన్నాయో లేదో పూర్వం మా చిన్నప్పుడు అనేవారు ట్రెషరీ గవర్నమెంట్ ట్రెషరీ అనేవారు ఇప్పుడు కూడా బహుశా ఉండే ఉంటుంది అయితే బ్యాంకులని అంటున్నారు మరి మోడర్న్గా ఇప్పటికీ ఉంటుంది గవర్నమెంట్ ట్రెషరీ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు పైసలు ఏవో ఇష్టం ఈ రిసీట్లు ఏవో పట్టికెళ్తే సో సంథింగ్ లైక్ దాట్ ది మస్ బి హ్యావింగ్ సమ్ మనీ ఇటు వాళ్ళు ఇచ్చే ప్రతి రూపాయికి ఒక పావులాగా ఇరవై పైసలు వాళ్ళు వాపసు తీసుకుంటారు దాన్ని వేరే లబ్ధంగా మేము తీసుకుంటూ మనిషి ధన ధనం వ్యామోహంలో బతుకుతూ ఉంటాడు ఏం చేసుకుంటాడా ఈ డబ్బున్నది నాకు ఇంతలాగా అర్థం కల నిజంగా ఏం చేసుకుంటాడు సపోజ్ యూ సోమి ఎల్ ఎజిటిమేట్ పర్పస్ ఐ గివ్ యూ థౌజండ్ రూపీస్ ఏ పర్పస్ లేకుండా థౌసండ్ రూపీస్ నేను మీకు ఇచ్చాను అనుకోండి ఏం చేసుకుంటాడా థౌజండ్ రూపీస్ తీసుకెళ్ళి పల్స్లో పెట్టుకుని ఇంట్లో పెట్టుకుని చూసి సంతోషిస్తారు ఇంట్లో పెట్టుకుని చూసి ఎంతకాలం సంతోషిస్తారు ఇంకో బెంగ దగ్గర అవుతుంది అయ్యో ఈ క్యాపిటల్ అంతా వేస్ట్ అయిపోతుంది దీనికి ఇది వడ్డీ రావట్లేదు అప్పుడు తీసుకెళ్ళి ఎవరి దగ్గర పెడతాడు వాడు దాన్ని ఇంకో ఒక ఇంకో పిచ్చి పిచ్చి స్కీమ్లో వాడు పెడతాడు పెట్టి అది ఎక్కడో ఖర్చు పెడతాడు ఆఖరిగాది ఎక్కడికో పోతుంది సో వట్ ఈజ్ ఈస్ దట్ యూ గెయిన్ ఇక్కడ ఒక థౌసండ్ రూపీస్ మీ చేతికి మీరు వెళ్ళే ఒకప్పు కాఫీ తాగారనుకోండి దట్ ఈజ్ ది ఓన్లీ గెయిన్ యూ గాట్ వాట్ ఈస్ ది గెయిన్ అయితే ఇంటికో చేరనుకుని బటుకెళ్లారనుకోండి దట్ ఇస్ ఓన్లీ గెయిన్ యూ గా ఈ వెయ్యి రూపాయలు తీసుకెళ్ళి బ్యాంకులో వేసా లేకపోతే ఏదో దాచిపెట్టో వాట్ ఈజ్ ఇట్ దట్ యూస్ గెయిన్ అవుట్ ఆఫ్ ఇట్ సమ్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ పర్వాలేదునే భవిష్యత్తులో కూడా సుఖంగా ఉండగలము అనే సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ అది కూడా వెరీ బ్రిటిల్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఏదో మన మనం సంతోషపెట్టు కూడా ఏదో పర్వాలేదులే నేను బాగా పోగేసుకున్నానని సంతోషపెట్టుకోవడం కోసమే కానీ వాట్ యూ యూ విల్ డూ విత్ ది మనీ బియాండ్ ఎ పాయింట్ వాట్ యూ విల్ డూ విత్ ది మనీ సో ఈ స్థితిలో ఒక పెద్ద ఆఫీసర్ నెలకు ఇరవై వేలు ముప్పై వేలో సంపాదిస్తున్నవాడు రెండు వేల వాట్ కైండ్ ఆఫ్ థింకింగ్ హీ హ్యాజ్ రెండు రూపాయల కోసం గిడ్జి తిన్నాడంటే వారి ఆలోచన ఎంత మూర్ఖంగా ఎంత తెలివి ఉంది వాడు ఎంత హాని చేసుకుంటున్నాడు తనకి తానే మీరు ఆలోచించండి కాబట్టి సో అది ఖజానా వెల్త్ ఏమిటంటే మన హృదయంలో ఉన్నటువంటి జ్ఞానము ఆత్మజ్ఞానము తర్వాత ఆ ఆత్మజ్ఞానానికి దారి తీసేటువంటి దారిని సుగమం చేసేటువంటి సంస్కారాలు వాల్యూస్ అండర్స్టాండింగ్ విషన్ లవ్ రెస్పెక్ట్ గుడ్ విల్ సో దిస్ ఈజ్ ది వెల్త్ ఈ వెల్త్ వదిలిపెట్టేసి లోభము కామము క్రోధము ఈ వెల్త్ మీరు వదిలిపెట్టేస్తే ఇంక ఇదే వస్తాయి ఈ మూడే వస్తాయి లోభము ధనమునందు వ్యామోహం ధనమునందు వ్యామోహం ఎప్పుడైతే వచ్చిందో కామము దాంతోపాటు లోభంతో పాటే కామం ఉంటుంది ఎందుకంటే ధనం ఏం చేసుకుంటారో కోరికలు ఉంటాయి ఏవో సమ్ డిజైర్స్ విల్త్ ఇదే సో కామము దానికోసం ఈ లోభము లోభము కామము ఎప్పుడైతే లోభము కామము ఉందో క్రోధం పక్కనే ఉంది ఇంట్లో వాళ్ళ మీదే కోపం వస్తుంది వీడి కామక్రో వీడి లోభానికి వీడి కామానికి వాళ్ళు అడ్డు ఇంట్లో వాళ్ళ మీదే కోపం వస్తుంది వీధిలో వాళ్ళ మీద కోపం అలాంటివి సో కామము క్రోధము లోభము ఈ మూడు ఉన్నాయనుకోండి ఆ హృదయమునకే నరకము పేరు నరకం అంటే అక్కడక్కడ ఆయన యమహర్మరాజు గారు అలా కాసేపు మీరు అనుకున్నారు ఇదే సో త్రివిధం నరకస్చేదం ద్వారం నాశనమాత్మన కామక్రోధ లోభస్ తస్మాదేతత్రయం త్యజేత్ అని గీతలో శ్రీకృష్ణుడు అన్నాడు చాలా చాలా గొప్ప వాక్యం సో కామక్రోధ లోభంలోని నరకానికి మూడు ద్వారాలు ఉన్నాయన్నాడు ఏ ద్వారాలను పట్టుకున్నా మేము నరక లోహంకి వెళ్ళిపోవచ్చు సార్ త్రీ గేట్స్ ఆఫ్ దాట్ ఏమిటంటే కామక్రోధ లోపం సో హృదయము దాన్ని కామక్రోధ లోభాలతో చిన్నిపుకుంటే ఇదో ఈ ఖజానా లేకుండా పోతుంది ఈ బ్రహ్మ నిష్కలం విరజ బ్రహ్మ విరజం బ్రహ్మ నిష్కలం ఎక్కడ కోసే ట్రెషరీ అట్ కైండ్ ఆఫ్ ట్రెషరీ పదే కోసే సర్వోత్కృష్టమైనటువంటి ట్రెషరీ మనం అనుకుంటున్నటువంటి ట్రెషర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దీని ముందు దిగదుడుపు అటువంటి ట్రెషరీ పదే కోసే ఏమిటి ట్రెషరీ అంటే హిరణ్మయే అలాగా మెరిసిపోతూ ఉంటుంది అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటుంది అటువంటి ట్రెషరీ ఏడో తెలిసినది హృదయము ఎందుకంటే ఈ హృదయమే జ్ఞానం జ్ఞానప్రకాశం ఆ హిరణ్మయము అంటే జ్ఞానప్రకాశం ఇప్పుడు ఒక బల్బు అద్భుతంగా వెలిగిపోతుందనుకోండి వెలిగిపోతుంటే ఆ బల్బు వెలుగుతోందనే అంధుడికి తెలియదు అది ఏం ప్రకాశమది అది దానివల్ల ఏమి ఉపయోగం కానీ ఆ చూపు ఉన్నవాడికి ఆ బల్బు వెలుగుతోంది అని తెలుస్తుంది ఆ బల్బు యొక్క మహిమ తెలుస్తుంది చాలా బాగుంది అని వాడు ప్రశంసిస్తాడు ఎంజాయ్ చేస్తుంది సో ఆ విధంగా ఒక అద్భుతమైనటువంటి ప్రకాశాన్ని గుర్తించి ఎంజాయ్ చేయాలంటే ముందు లోపల హృదయంలో ఒక ప్రకాశం ఉండాలి తెలివి అనే ప్రకాశం ఉండాలి దృక్ ప్రకాశము అంటారు సూర్యుడు చాలా అద్భుతంగా సూర్యోదయ కాలంలో ఎంతో అందంగా ఉన్నాడని వీడు కవి అన్నప్పుడు ఆ సూర్యోదయం యొక్క సౌందర్యాన్ని వర్ణించినటువంటి కవి ఆ కవి హృదయంలో చైతన్య శక్తి ఏదైతే దాని ప్రభావం చేతనే సూర్యోదయం యొక్క సౌందర్యాన్ని దర్శించి వర్ణించాడే కాబట్టి ఏది గొప్పదంటారు సూర్యోదయ సౌందర్యం గొప్పదా లేకపోతే దాన్ని దర్శించి వర్ణించినటువంటి దృక్ప్రకాశము చైతన్య ప్రకాశము గొప్పదా చైతన్య ప్రకాశమే గొప్పది కనుక సో అది హిరణమయే మెరిసిపోతూ వెలిగిపోతూ ఉంటుంది అది ఏ చైతన్య ప్రకాశము తక్షుభ్రం ఈ ప్రకాశమునందు ఈ హృదయమునందుండే చైతన్య ప్రకాశమునందు ఏ రకమైన దోషములు లేవు అంటే బ్రహ్మయందు దోషములు లేవు అని చెప్పారు ఇంతకుముందు ఇప్పుడు అదే బ్రహ్మ హృదయంలో ప్రకటమవుతోంది అని చెప్తో ఈ కోశ్చన్లో కోశ్చన్లో ఖజానా ఖజానాలో సంపద ఉన్నది ఆ సంపద నిర్దోషము ఆ సంపదని తన ఎందు కలిగి ఉన్నటువంటి ఖజానా కూడా ఇది కూడా నిర్దోషమే కాబట్టి శుభ్రం అది జ్యోతిషాం జ్యోతిషి జ్యోతిషాం జ్యోతి ఈ షష్ఠీ పదప్రయోగం చాలా సంస్కృత భాషకి ఒక విలక్షణమైన పదప్రయోగం వేదాంతులకు చాలా పొట్టైన పదప్రయోగం ఇప్పుడు ఇది మీరు చూశారు కేనోపనిషత్తులో శ్రోత్రస్య శ్రోత్రం చక్షుషక్షు అంటారు ఇప్పుడు కన్నుకి కన్ను కన్నుకి కన్ను అని అన్నప్పుడు రెండు పదాలు ఒకే పదం రెండు రెండు పద రెండు సార్లు ప్రయోగించారు సో చక్షుష చక్షు చక్షు అనే పదాన్ని రెండుసార్లు ప్రయోగించారు ఒక చక్షు ప్రథమాయకవచనం రెండో చక్షు షష్ఠీ యాకవచనం కన్నుకి కన్ను అంటే ఇప్పుడు రెండు కన్నులు ఉన్నాయి ఇక్కడ రెండు కన్నులు ఉన్నప్పుడు రెండు సమానమైన స్థాయిలో ఉన్న కన్నులుకో రెండు సమానమైన స్థాయిలో ఉంటే రెండింటికి వేరువేరు విభక్తులు ఉండవు చక్షు చక్షు అని ఉండాలి కన్ను కన్ను అని ఉండాలి అయితే ద్వేచక్షుషి రెండు కన్నులు అని ఉండాలి అలా లేదు ఇక్కడ కన్నుకి కన్ను కన్నుకి కన్ను అంటే అర్థం మీకేమర్థం అవుతుంది అంటే దీంట్లో ఒకటే అఫలైన కన్నుని రెండో ఊరికే కన్నులాగా వ్యవహరిస్తోంది కానీ వాస్తవమైన కన్ను అది కాదని తెలియట్లేదు మీకు ఆ షష్ఠీ విభక్తికి అర్థం అది ప్రాణస్య ప్రాణ అని సూత్రం దగ్గరే మహర్షి గారు నిరూపణ చేశారు దీన్ని వాక్య విచారము ఉండాలి వాక్యం యొక్క అర్థం ఏమిటో సో ప్రాణస్య ప్రాణ ప్రాణానికి ప్రాణం అన్నారు ప్రాణానికి ప్రాణం ఉన్నప్పుడు ఈ ప్రాణస్య షష్ఠీ విభక్తిలో ఉన్న ప్రాణశం చూసారా ఇది వాస్తవ ప్రాణం కాదు ఆ షష్ఠీ విభక్తి అర్థం ఏమిటంటే అది అప్రాణమే వాస్తవంగా ప్రాణం కాదది కానీ ప్రాణంలా చలామణి అవుతోంది అలా చలామణి అవటంలో దీని మహిమ ఆ మహిమ దీన్ని కాదు దీని వెనకాల అసల్ది వేరే ఉంది అని అదంతా షష్ఠీ ఎఫెక్ట్కి అలాగే జ్యోతిషాం జ్యోతి మనకి చాలా జ్యోతిష్లు ఉన్నాయి సూర్యుడు చంద్రుడు ఇగో మన ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి దీపాలు కొవ్వొత్తి కూడా అప్పుడప్పుడు గుర్తు పెట్టుకుంటూ ఉంటాం ఇప్పుడే కరెంటు పోయినప్పుడు కొవ్వొత్తి కూడా జ్యోతియే ఇవన్నీ జ్యోతులు జ్యోతి అంటే ప్రకాశమే ప్రకాశించేదాన్ని జ్యోతిషే అంటారు సో జ్యోతులు చాలా ఉన్నాయి అయితే ఈ జ్యోతులనన్నిటినీ వాస్తవంగా ప్రకాశింపజేసి జ్యోతి ఒకటి ఉన్నది ఇది ఏ జ్యోతి లేకనే మనం చేసాం సూర్యుడు చాలా గొప్ప జ్యోతి కానీ సూర్యుడి కంటే గొప్ప జ్యోతి ఏమిటో తెలుసునండి నేత్ర జ్యోతి రాబోతోంది ఆ తర్వాతి మంత్రంలో రాబోతోంది సో సూర్యుణ్ణి సూర్యుడు గొప్ప లేక సూర్యుడి గొప్పతనాన్ని గుర్తించిన చైతన్య జ్యోతి గొప్ప ఏది గొప్ప చైతన్య జ్యోతి మినిస్టర్ గొప్ప మినిస్టర్కి ఓటేసిన ఓటర్ గొప్ప సో ఓటరే గొప్ప కానీ అదే వీడికి తెలియదు అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చైతన్యం కలుపుకుంటూ వెళ్ళి వా వీడి అజ్ఞానాన్ని వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు ఓటరే గొప్ప కదా అయితే వీడు అజ్ఞానం వీడికి విషయం తెలియకపోవడం సెంటిమెంట్కి బలైపోతూ ఉండటం అర్థం లేని సెంటిమెంట్కి బలైకపోవడం లేకపోతే డబ్బులు తీసుకుని ఓటేయడం లేదా ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి తన యొక్క పవర్ని తాను పోగొట్టుకుని వాళ్ళ ముందు అయోగ్యుడిగా నిలబడుతున్నాడు వీడే తెలివైన వాడైతే వాళ్ళు వచ్చి వీడికి కాళ్ళకి నమస్కారం చేస్తారు సో ది పాయింట్ ఈజ్ ఆత్మ చైతన్యం గొప్పదా లేక ఆత్మ చైతన్యంలో ప్రకాశించే జగత్తు గొప్ప అది ఈ ఆత్మ చైతన్యం లేదు జగత్ ప్రకాశం లేనే లేదు సో వేదాంతము వేదాంతం క్లాసుకు ఒకళ్ళు వచ్చారు ఎలా వచ్చారు విశాలమైన జగత్తుంది చాలా ఓవర్వెల్మింగ్ వరల్డ్ మనిషిని పరాభూతుణ్ణి చేసేస్తుంది అంటే మనిషిని అది భయం భయం ప్రపంచంగా వేసి అమ్మ బాబా ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో ఇంగ్లీమన్ బస్సు స్టాండ్లో ఓ విలేజ్ నుంచి వచ్చి ఎర్రబోస్ చెక్కి ఒక ఒక ఆయన దిగాడు చేతిలో సంచి పట్టుకుని దిగ్గానే ఎలా ఉంటుందో అతనికి అమ్మో ఏమిటి నగరం ఏమిటి ఈ నగరం నన్ను సిద్ధంగా ఉంది ఉంటుంది మీరు ఆలోచించండి మీరు ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచించి చూడండి సపోజ్ యూఆర్ స్టాన్నింగ్ ఇన్ సికింద్రాబాద్ మీ జేబులో రూపాయి కూడా లేదు ఎండగా ఎండ కాస్ట్ ఉంది మీరు సికింద్రాబాద్ సౌరాష్ట్రలో నిలబడి ఉన్నారు యూ డోంట్ హ్యావ్ వన్ రూపీ మీ చుట్టుపక్కల ఎవరు తెలుసున్న వాళ్ళు ఎవరూ లేదు మీకు ఎలా ఉంటుంది ఆ నగరం అంతా కూడా మిమ్మల్ని మింగేయడానికి సిద్ధంగా ఉందా ఇట్స్ ఏ ఐ టెల్ యూ ద సిటీ ఈజ్ ఈజ్ రూత్లెస్ మెషీనరీ ఎ హ్యూజ్ మెషీనరీ దాంట్లో మనిషి ప్రాణి క్రష్ అయిపోతుంది అలా సో ఆ విధంగా జగత్తు మన జగత్తు మనకి ఎలాంటి కలిగిస్తుందంటే a single సింగిల్ ఇండివిజువల్ ఎగ్నస్ట్ ది హోల్ వరల్డ్ అనే ఫీలింగ్ మనకి జగత్తు కలిగిస్తుంది అసలు ఆ ఫీలింగ్ కలగ్గానే మనుషుల్లో ఉన్న ఉత్సాహం నీరు గారిపోయి వాళ్ళు భయపడిపోతారు అంచేతనే మనుషులు ఒక అన్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ జీవిస్తూ ఉంటారు ఏదో ఇన్సెక్యూరిటీ ఏదో ఒకప్పుడు డిఫైన్డ్ తెలుస్తూ ఉంటుంది భయం ఇంకొకప్పుడు తెలియని భయం అజ్ఞాతంగా ఆ భయం undi ఆ భయంతో మనిషి జీవిస్తూ ఉంటాడు ఏదో ఇన్సెక్యూరిటీ ఎంత ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నా ఎంత ఫ్యూచర్కి ఎంత ఎస్టాబ్లిష్ చేసుకున్నా కూడా స్టిల్ ఇన్సెక్యూర్ రాజకీయ నాయకులు ఎంత ఇన్సెక్యూర్ వాళ్ళని చూస్తే జాలి వేస్తుంది ఎంత ఇన్సెక్యూర్ అంటే ఇటు అటు పెట్టుకుని నడుస్తూ ఉంటారు వాడికి హీఈ్ వెరీ ఇన్సెక్యూర్ డా వాడికి సెక్యూరిటీ ఉందని వీళ్ళంటారు ఐ సే హీ ఈజ్ వెరీ ఇన్సెక్యూర్ హా బికాజ్ యూ సీ సో మచ్ సెక్యూరిటీ అయిన హేమ్ So, I tell you, after Iraq, after Iraq war or whatever, America has become safer, I'm not a bush. Yes, America has become safer, but not safe. So, after taking LIC policy, I became more secure, or secure-er, if I can say that, but not secure-er. secure already have secure galas i i need that become more secure i want to become secure so more secure and under mundu unna insecurity la in koncham oh step tagindani what kind of thing it is i essential security banaledo whatever so ee jagattu ne chusi ee jagattu lo so vedanta class kochina vyakti gurinchi nenu modul pettanu kada so ela osadu vyakti the whole world is out to get him i feeling lost very insecure very limited individual లిమిటెడ్ ఇండివిజువల్ అల్పమైన శక్తి anta జ్ఞానం అంతా అల్పమే ఆ స్థితిలో వస్తాడు కానీ వేదాంత క్లాసులో వ్యక్తి తెలుసుకుంటాడు ఏమని తాను అల్పులను కాను జ్యోతిషాం జ్యోతి ఖజానా తన వద్ద ఉన్నది తన హృదయమే ఖజానా ఆ ఖజానాలో పరం బ్రహ్మ నిష్కలం ఉన్నది తాను ఆత్మచైతన్యంగా జ్యోతిషాం జ్యోతిషి ఈ జగత్తులో ప్రకాశించే వాళ్ళన్నింటికీ కూడా ప్రకాశము నేనే అంటే అవన్నీ వాస్తవ ప్రకాశాలు కావు అసలైన ప్రకాశము ఆత్మప్రకాశమే జ్యోతిషాం జ్యోతి ఈ సత్యాన్ని ఎవరు తెలుసుకుంటారో తెలుసిన తద్యదాత్మవిదో విధు ఈ సత్యాన్ని ఆత్మవేత్తలు తెలుసుకుంటాం ఈ సత్యాన్ని సంసారంలో కొట్టుమిట్టులాడి వాళ్ళు తెలుసుకోలేరు ఆత్మస్వరూపం యొక్క మహిమను తెలుసుకున్న వాళ్ళు మాత్రమే ఈ సత్యాన్ని తెలుసుకుంటారు సో వెంకటేశ్వర స్వామి చాలా గొప్ప దైవము రైట్ కానీ వెంకటేశ్వర స్వామిని గొప్ప దైవం చేసింది ఎవరండి భక్తులు ఇండియాలో సొసైటీ ఇట్ ఈజ్ హైలీ స్పిరిచువల్ సొసైటీ ఈ మోడర్న్ మోడర్నిటీ అన్నది ఏదైతే వచ్చిందో ఇది ఇట్ హ్యాజ్ ఇట్ కుడ్ నాట్ రాబ్ దిస్ సొసైటీ ఆఫ్ దట్ స్పిరిచువాలిటీ పీపుల్ ఆర్ హైలీ స్పిరిచువల్ వాళ్ళకి తెలుసో తెలియకో అర్థమయ్యో అర్థం కాకో ఎనీథింగ్ స్పిరిచువల్ దైవము అనే మాట చెప్తే దే bless it. ఇట్ పీపుల్ బ్లెస్ ఇట్ నేను చూస్తూ ఉంటాను వచ్చి రాని సంస్కృతంతో వచ్చి రాని వేదాంతం మాటల్లో పైపై మాటలు చెప్పేస్తూ ఉంటాడు ఒకడు వేషం వేసుకుని పీపుల్ బ్లెస్ హిమ్ దే బ్లెస్ హిమ్ దే డోంట్ హెజిటేట్ టు బ్లెస్ హిమ్ ది డోంట్ స్టాండ్ బ్యాక్ అండ్ జడ్జ్ ట్రై టు జడ్జ్ వెదర్ హీ డస్ హీ డిజర్వ్ అవర్ బ్లెస్సింగ్ అని ఆలోచించరు దే బ్లెస్ హింగ్ బా హూ ఈస్ గ్లోరియస్ ది పీపుల్ ఆర్ గ్లోరియస్ పీపుల్ ఆర్ గ్రేట్ సో వెంకటేశ్వర స్వామి నాకు గొప్ప అనిపించదు ఆ వెంకటేశ్వర స్వామికి ఆ మహిమని అనుగ్రహ మహిమని కలిగించి ఆయన్ని గొప్ప దైవంగా నిలబెట్టినటువంటి భక్త జనం ఉన్నారే ది సమాజ రూపీ పరమేశ్వర్ వీళ్ళు గ్రేట్ దీస్ ఆర్ ది దిస్ సొసైటీ ఈస్ ది గ్రేట్ సొసైటీ మీరు వెస్ట్రన్ సొసైటీ చూడండి వాళ్ళు దారి తప్పి పరుగులెత్తుతూ ఉంటారు ఇటువంటి వాళ్ళకి స్పిరిచువాలిటీ అంటే ఏమిటో తెలియదు అంచేతనే మీరు ఎప్పుడైనా చూసారా వాళ్ళ స్పిరిచువాలిటీని ఆ దైవభక్తిని కొంచెం రేకెత్తించడం కోసం ఈ క్రిస్టియన్ మిషనరీస్ చేసేటువంటి పిల్లి మొగ్గులు వేసేస్తూ ఉంటారు పెద్ద స్టేజ్ కట్టుకుని చేతుల్లో మైకులు పెట్టుకుని ఈ మూల నుంచి ఆ మూలకి ఆ మూల పరుగులు ఎత్తేస్తో అది చేస్తో వీళ్ళు అలా స్టోన్ లైక్ ఫేస్ ఇస్తూ చూస్తూ ఉంటారు వాడిని మీరు ఎప్పుడైనా గమనించారా ఇటువంటి ఎన్ని వేషాలు వేయాలో ఎన్ని ట్రిక్స్ చేయాలో ఎన్ని అబద్ధాలు చెప్పాలో ఎన్ని మోసాలు చేయాలో అన్ని ఫ్రాడ్ మెథడ్స్ వాళ్ళు ఎంప్లాయ్ చేస్తూ ఉంటారు ఎందుకో తెలిసినా ఈ సమాజంలో ఒక్క పిసర్ భక్తిని లేవనెత్తటానికి కానీ వాళ్ళు స్టోరీ ఫేసెస్తో అలా చూస్తూ ఉంటారు దే ఆర్ నాట్ భూ ఎందుకంటే ఆ హృదయంలో ఆ స్పిరిచువలిటీ లేదు వాళ్ళకి చాలా చిత్రమైన విషయం కాబట్టి సో యు ఆర్ ది యు ఆర్ ఈశ్వరుడు గొప్ప భక్తుడు గొప్ప భక్తుడే గొప్ప ఎందుకంటే ఈశ్వరుడికి యొక్క ఈశ్వరత్వము భక్తుల మీద ఆధారపడదు మినిస్టర్ గొప్ప ఓటర్ గొప్ప ఓటరే గొప్ప అలాగే భక్తుడే గొప్ప సరే ఇన్ని మాటలు చెప్పిన రోజు ఫైనల్గా ఆచార్యుడు గొప్ప శిష్యుడు గొప్ప శిష్యుడే గొప్ప రియల్లీ లేకపోతే ఏదో ఏదో నేను ఎక్కడో జరిగాను అడ్మండ్ బర్క్ అని ఒక బ్యాడ్ థింకర్ అండ్ ఫిలాసఫర్ ఉంది ఇవాట ఆయన ఇండియా ఇంగ్లాండ్లో అడ్మండ్ బక్ ఆయన పేరు బియూఆర్కేఈ ఆయన పేరు నేను పార్లమెంటేరియన్ ఇవ్వడం కానీ ఆయన ఉపన్యాసం మొదలు పెడితే అందరూ పారిపోయేవాట కలిసి పారిపోతే ఆ అతను ఏం చేయాలో నిలుచా బాగా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఆ బెంచీలకి కుర్చీలకే ఉపన్యాసం చెప్పేవాట సో ఆ విధంగా సో టీచర్ ది గ్లోరీ ఆఫ్ ది టీచర్ ఈజ్ ఎంటైర్లీ ద బ్లెస్సింగ్ ఆఫ్ ది స్టూడెంట్స్ ది గ్లోరీ ఆఫ్ ఈశ్వర ఈజ్ ది బ్లెస్సింగ్ ఆఫ్ ది భక్త సో you are the center of the cosmos you have misunderstood yourself so that jyoti padya atma vidyo vidu atma swaroopandavisana vala ki rahasya devstu so ah uh, ekado vinnanu nenu paata ah ishwara suna hindi paata ishwara suna ఈశ్వరు సునా ఈశ్వరు సునా భక్తా వినా అది అది పాట ఈశ్వరుడని విన్నారా ఎట్లైనా మీరు భక్తులు లేని ఈశ్వరుడి గురించి విన్నారా అంటే భక్తులు లేదే ఈశ్వరుడు లేడు అని అభిప్రాయం సో సో ఆత్మ తజ్జదాత్మవిధో విధు ఒక మనిషిలో ఉన్నటువంటి పూర్ణత్వాన్ని గుర్తించాలంటే అది ఆత్మవేత్తల యొక్క సూర్తు ఆత్మవేత్తలే ఆ పూర్ణత్వాన్ని గుర్తించగలరు మిగతా వాళ్ళేం గుర్తిస్తారు వాళ్ళ మొహం వాళ్ళకి ఏం తెలుసు కనుక గుర్తించదండి ఎవ్రీ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్ అని చెప్పాడు స్వామి వివేకానంద ఓన్లీ హీ కుడ్ సే దాట్ ఎందుకంటే ఆయన ఆత్మవేత్త కనుకనే అంత మాట అనగలిగాడు మిగతా ఏం చేస్తారు మైనిజ్ గోరియస్ మైనిజ్ పుణ్యాసోల్ నీటి పాపా సోల్ ఈ విధంగా దాన్ని డివైడ్ చేసి పెట్టుకోగలరు కానీ ఆత్మస్వరూపాన్ని తెలుసున్నటువంటి వాడే ఈ సత్యాన్ని గుర్తించగలరు సద్య ఆత్మవిదో విదో భాష ఉత్త సంక్షేపాయకా ఉత్తరే మంత్రా ఉత్తరే మంత్రాయ అవి ఉత్తరే అంటే రాబోయే ఈ దీనిపైన వచ్చేటువంటి మంత్రాహ మంత్రములు త్రయ అపి మూడు కూడా మూడు మంత్రాలు వస్తున్నాయి ఈ మూడు మంత్రాలు కూడా కొత్తగా చెప్పి అర్థం విషయమేం లేదు ఇంతకుముందు ఈ ఖండలో చెప్పినటువంటి విషయాలనే ఉత్తస్యవ అర్థస్య చెప్పిన దాన్నే చేసి సంగ్రహం చేసి చెప్పడానికి పూనుకునే మంత్రాలు సంక్షేప అభిధాయకా సంక్షేపంగా చెప్పే మంత్రాలు సో ఎనిమిది మంత్రాలు వెళ్ళాయి ఎనిమిది మంత్రాలే కాకుండా అంతకుముందు ఖండలు కూడా చాలా భాగం వెళ్ళింది ఆ గడచిన భాగంలో ఉన్నటువంటి సారాన్ని పిండితార్థము అన్న ఆ సారాన్ని సంక్షేపంగా మూడు మంత్రాల్లో చెప్పడానికి ఊనుకుంటున్నాయి హిరణ్మయే జ్యోతిర్మయే బుద్ధి విజ్ఞాన ప్రకాశే పరే కోశే కోశ ఇప్పుడు ఉత్తస్యవర్థస్ చెప్పిన విషయమే ఏమిటండి చెప్పిన విషయం అన్నదానికి ఆనందగిరి అంటాడు హృదయే సకల బౌద్ధ ప్రత్యయ సాక్షితయా విజ్ఞాయమానస్యవ కూటస్థ చైతన్యస్వరూపస్య అద్వైతాత్మత ఇత్యయ ముక్తోర్థ అని ఆయన ముక్త ఉక్త అర్థ ఇంతకుముందు చెప్పబడిన విషయము అన్నదాన్ని ఏమిటి ఇంతకుముందు చెప్పబడిన విషయం ఏమిటి అంటే ఆయన వివరిస్తాడు హృదయము హృదయము హృదయంలో అన్ని బుద్ధి ప్రత్యయములకు కేంద్రం ఇది కంటితో చూస్తే రూప ప్రత్యయం చెవితో వింటే శబ్ద ప్రత్యయం మనస్సుతో ఆలోచిస్తే మానస ప్రత్యయం ప్రత్యయం అంటే థాట్ సో ఈ ప్రత్యయములకి కేంద్రము హృదయ స్థానము ఈ హృదయ స్థానంలో అది చైతన్య నిధి చైతన్యము అక్కడ ఉన్నది సర్వవ్యాపక చైతన్యం అయినా కూడా మనం ఒక ఉపాసన కోసం ఆ విధంగా అర్థం చేసి రిలేట్ చేయటం కోసం సో మనం మనం ఆ హృదయ స్థానాన్ని ఎందుకోవడం జరిగింది ఈ విషయం మనం ఇంతకుముందు అనుకున్నదే సో ఆ హృదయ స్థానంలో చైతన్యము గలదు అయితే కూటస్థ చైతన్యం ఉంటున్నారు ఎందుకంటే హృదయంలో అనేక ఇమోషన్స్ పుడుతూ ఉంటాయి పోతూ ఉంటాయి ఓ ఇమోషన్ పుడుతుంది పోతుంది మరో ఇమోషన్ పుడుతుంది ఓసారి ప్రేమ ఇంకో పొద్దున్న ఏడు ప్రేమ ఏడున్నరకి కోపం ఈ ఇమోషన్ వచ్చింది ఆ ఇమోషన్ కాఫీ బాగుంటాయి ప్రేమ కాఫీ బాగోలేకపోతే కోపం ఏ ఇదో పెద్ద మహాభాగ్యం ఈ ఇలాగే ఇమోషన్స్ ఇలా వస్తూ ఉంటే అన్నీ మారిపోతూ ఉంటాయి అయితే ఈ ఇమోషన్స్ మూలంలో ఉండే చైతన్యం మాత్రం మారదా కూటస్థ చైతన్యం అది అలాగా కూటము అంటే కమ్మరి దాగలి అని దట్ ఈస్ ది వర్డ్ కూటము అంటే కమ్మరి వాడి లేకపోతే దాగలి దట్ ఈస్ ది తెలుగు వర్డ్ దాగలి అంటే వినపడి ఉంటుంది అదేం మారదు దాని మీద కరిగించిన బంగారం కోసి లయల శుద్ధితో కొట్టి బంగారం మారుతున్నప్ప అదేం మారదు కూటస్థ చైతన్యం కోపం వచ్చినప్పుడు అలాగే ఉంటుంది తర్వాత ప్రేమ అన్ని ఎమోషన్స్కి అలాగే ఉంటుంది అన్నింటినీ ప్రకాశింపజేస్తావు ఆ కూటస్థ చైతన్యం ఏదైతే కలదో అది ఆత్మ అది ఏ అద్వయము అది సర్వవ్యాపకం సర్వ జగత్తు దాని ఎందే ప్రకాశిస్తోంది ఉన్న సత్యతత్వము అది ఏ అది బ్రహ్మ ఇది ఇంతకు ముందు చెప్పిన అర్థం విషయాన్ని మరింత సంక్షేపం చేసి మూడు మంత్రాల్లో చెప్తున్నాము ఓకే హిరణ్మయే పరే కోషే కో